ఆరో విద్య తామర పువ్వులతో వశీకరణ ఈ మంత్రమును ము ఎనిమిది వందల సార్లు జపించిన సిద్ధ్యోగును ఇరవై ఒక్క మార్లు అభివంతన చేసి సభలకు వెళ్ళేటప్పుడు తామర ధరించుట ఇతరులకు ఇచ్చుట జరిగిన ఈ వశీకరణ జరుగును ఓం ప మహా ప ఉమె ప ఉ ముత్తరే ప ఉమత్పలే ప ఉమా శ్రీ త స్వా